కీర్తన నాలుగు వందల డెబ్బై కంటిరా వింటిరా కమలనాభుని శక్తి ఒంటినితని శరణము ఒకటే ఉపాయము ఈతని నాభిబొడమే ఎక్కువైన బ్రహ్మయూ ఈతడే రక్షించినాడు ఇంద్రాదులా ఈతడాకు మీద తేలే ఏకార్ణవమునాడు ఈతడే పోహరి మనకిందరికి దైవము ఈతడే అసుర బాధలు ఇన్నియు పరిహరించే ఈతని మూడడుగులే ఈలోకాలు ఈతడే మూలమంటే ఏదించి కరిగాచే ఈతని కంటే వెల్పులు ఇక మరి కలరా ఈతడే వైకుంఠనాథుడు ఈతడే రమానాథుడు ఈతడే వేదోక్త దైవము ఇన్ని తానే ఈతడే అంతరయామి ఈ చరాచరములకు ఈతడే శ్రీ వెంకటేశుడు ఇహ పరధనము